గణపతి కవి కవీనాశ్రవస్తమ బ్రహ్మణస్పత ఆనశ్రు వన్ోతిభీదసాదన శ్రీమహాగణాధిపతాశివసమారంభా మధ్యమాం అస్మాచార్యపర్య వందే గిరుపరంపరా సహనా భునస్ సహంకరవహై నవీతమస్ మావిషావై పూర్ణమద పూర్ణమిదం పూర్ణా పూర్ణముద్య పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యతే కార్యకారణయో సత్యత్వం సముద్రవత్ పూర్ణమద ఇత్యానే సో పూర్ణమద పూర్ణమిదం అనే మంత్రము ఈ జగత్తు సత్యము అని బోధిస్తోంది అని బూడపక్షం జగత్తు సత్యము అంటే సెలిబ్రేషన్ ఉంటుంది చెప్పాను నేను మధ్య మళ్ళీ చెప్తున్నారు లేదు సెలబ్రేషన్ మీరు షష్టి పూర్తి చేసుకోవచ్చు పుట్టుక సత్యం మరణం సత్యం అయితే మరణం సంగతి కొద్దిసేపు మర్చిపోయి మీరు షష్టి పూర్తి చేసుకోవచ్చు ఏమండి పుట్టుక మిత్ మరణము మిథ్య అంటే ఏం సెలబ్రేషన్ చేస్తారు తర్వాత ఇంకా ఇవేమో సెలబ్రేషన్స్ అన్ని రకాల సెలబ్రేషన్స్ చేయొచ్చు ఈ జగత్తు ఒక సెలబ్రేషన్ అనొచ్చు మనకి పరిస్థితులు అనుకూలించినప్పుడు సెలబ్రేషన్ వ్యతిరేకిస్తే ప్రతికూలిస్తే దుఃఖం కాబట్టి ఆ దుఃఖం సంగతి మర్చిపోయి తాత్కాలికంగా మనుషులు ఎలా ఉంటారంటే తాము పడుతున్న సంసార దుఃఖాలను తాత్కాలికంగా మర్చిపోయే ప్రయత్నంలో ఉంటారు ఒక విధమైన నల్ల ముందు దాంట్లో జీవిస్తూ ఉంటారు సంసారంలో దుఃఖాలు అనుభవిస్తూనే ఉంటారు బంధాన్ని అనుభవిస్తారు భయాలని భయాలతో సతమతం అవుతూ ఉంటారు అలా సతమతం అవుతూనే ఒక రకమైన మత్తులో ఉంటారు ఏమిటి ఆ మత్తు అంటే తాత్కాలికమైనటువంటి ఇంద్రియ భోగాలు ఏదో ఒక సెన్స్ ఆఫ్ సెలబ్రేషను ఇలాంటివి ఏవో ఉంటాయి అవే ఒక మత్తు కింద పనిచేస్తాయి ఒక రకమైన నిష సంసారమే ఒక నిష ఆ నిషాలో ఉంటాడు మహాకవి వైరాగ్య శతకంలో కవి ఓ శ్లోకంలో ఉంటాడు ఈ తాగిన వాడు ఉన్నాడు చూసారా వాడు ఒక రకమైన మొండి ధైర్యంతో ఉంటాడు ఆ ధైర్యం వెనకాల విజ్ఞానం వల్ల వచ్చిన ధైర్యం కాదు ఒక రకమైన మొండి ధైర్యం ఆ నిశా వల్ల వచ్చిన ముందు ధైర్యం నాకు లెక్కలేదన్నట్టుగా ఉంటాడు నిషా వల్ల అలాగే ఈ సంసారము అనే మత్తు ముందు యొక్క నిషాలో ఉన్నటువంటి సంసారి ఆ తాగిన వాళ్ళగా ఉంటాడు అంటూ దాని మీద ఇంకా చాలా వర్ణిస్తాడు కాబట్టి అటువంటి సంసారే వాడే ఫిలాసఫర్ అవుతాడు వాడే కర్మీ అవుతాడు సంసారే కర్మ చేస్తాడు ఆ కర్మంతా సత్యం అంటాడు సో వివేకానంద్ అన్నారు హిందూయిజం హ్యాజ్ డీజనరేటెడ్ ఇంటూ హిందూయిజం హ్యాజ్ డీజన థ్యాంక్ యూ హ్యాజ్ డీజనరేటెడ్ ఇంటూ డోంట్ టచ్ చూడండి ఎలా మాట్లాడారు వివేకానంద స్వామి ఇప్పుడు మీరు ఏదైనా ఒక హిందూయిజంకి ఆయన ప్రతినిధి ఒక పెద్ద పీఠాధిపతి దగ్గరికి వెళ్ళారనుకోండి ఆయన ఎలా ఉంటారు ఆయన హీ హీ ఎంబాడిమెంట్ ఆఫ్ డోంట్ టచ్ ఇజం ఎంబాడిమెంట్ ఒకసారి ఒక పెద్ద వైష్ణవ పీఠాధిపతి ఆయన ఈ సినిమా స్టూడియోకి వచ్చాడు చూడండి డోంట్ టచ్ సిజంలో ఉన్నప్పుడు సినిమా స్టూడియోకి వెళ్ళకూడదు కదా అక్కడికెందుకు తన ఆశ్రమంలో తను కూర్చుంటే డోంట్ టచ్జంకి సూటబుల్గా ఉంటుంది కదా సినిమా స్టూడియోకి వచ్చాడు వీళ్ళ ఆయనకి జాగ్రత్తగా స్టేజ్ మీద మంచి ఒక ఆసనం ఒకటి సపరేట్గా వేశారు మిగతా ఆసనాలకి దూరంగా సపరేట్గా ఐసోలేటెడ్గా వేశారు వేస్తే ఆయన ఇంకా స్టేజ్ ఎక్కడానికి ఇంకా పది గిజాలు పది అదుగుల దూరంలో ఉండగానే ఒక శిష్యుడి స్టేజ్ ఎక్కి ఆసనాన్ని ఒకసారి దులిపి దాని మీద తన బుధం మీద వేసుకొచ్చిన మరో ఆసనం వేసాడు వేసి దాని మీద వస్త్రం ఏదో కప్పారు తెల్లది అది తీసిపారేసి తనతో తీసుకొచ్చినటువంటి వస్త్రాన్ని తప్పి ఇంకేదో ఆసనం వేసి ఈయన స్టేజ్ ఎక్కేప్పటికీ రెడీ అయింది ఆయన వెళ్ళి అడిగి కూర్చున్నారు అందరికంటే కూడా సపరేట్గా ఎవళ్ళైనా అలాగే కూర్చుంటారు ఇప్పుడు నేను వచ్చి మీ అందరితోటి ఇలా కలగాపలగా అయిపోయి కూర్చున్నాను వెళ్ళి జగన్నాథన్ గారు ఒళ్ళో కూర్చోలేదుగా నేను కూడా సపరేట్గానే కూర్చున్నానుగా కానీ అలా కాదు ఇట్స్ నాట్ లైక్ దట్ వాట్ ఐ హ్యావ్ డన్ ఇస్ నాట్ డోంట్ టచ్ ఇస్ అం వి ఆల్ వి ఆల్ స్టే వేర్ వీఆర్ ఇన్ అవర్ స్పేసెస్ మనం ఉంటాం ఇప్పుడు మనందరం వచ్చేసి ఈ వేసవి కాలంలో ఒకళ్ళు అవధించుకుంటావా అని ఉన్నా కానీ అలా కాదు హీ రిప్రజెంట్స్ డోంట్ టచ్ అది వై లైక్ దట్ దట్ సెన్స్ మెసేజ్ డీన్ అది స్వామి వివేకానంద మరి అలా వర్ణించాడు నేను ఆశ్చర్యపోయాడు నాకు ఇవన్నీ విడ్డూరం అనిపించలేదు ప్రారంభంగా తర్వాత తర్వాత ఈ మహాత్ముల కొంచెం జాగ్రత్తగా ఆలోచిస్తుంటే కరెక్టే ఎందుకని వై లైక్ దాట్ అని అనిపించింది అదే బ్రత్లో అదే చోట వివేకానంద స్వామి రెండో వల్లలో ఇదంతా చెప్తాడు సేమ్ బ్రత్లో ఆయన అంటాడు ది ఎంటైర్ హిందూ హిందూ ధర్మ హ్యాస్ హ్యాస్ కమ్ డౌన్ టు ది రెలిజియన్ ఆఫ్ కిచెన్ అంటాడు కిచెన్ రెలిజియన్ ఇవాడు తరచుగా మీరు వినే ఉంటారు ఈ డోంట్ టచ్ ఇసం అన్నది కొత్తగా ఉంది ఆయన రాసిపెక్ట్ చేయడం ఇదంతా ఎందుకు చెప్పానంటే ఇవన్నీ సత్యం జగత్తు సత్యం పుణ్యపాపాలు సత్యం ధర్మాధర్మాలు సత్యం అప్ అండ్ డౌన్ సత్యం హై అండ్ లో సత్యం ఇవన్నీ సత్యం కాదయా పరబ్రహ్మేంటే పరబ్రహ్మే అయినా సత్యమే సో ఈ విధంగా జగత్సత్యత్వాన్ని అవసరం జగత్సత్యత్వం అవసరం కర్మికి ఉపాసకుడికి భేదంలో నిలిచి ఉండే కర్మను భేదంలో నిలిచి ఉండే ఉపాసనను చేసేవడికి జగత్ సత్యత్వం అవసరం ప్రోఫెషనల్గా అవసరం అయితే తప్పు లేదు ప్రోఫెషనల్గా ఏదో ఆ మాత్రం జగత్ సత్యత్వం లేకపోతే కర్మ చేసుకోవడం ఉండదు కనుక మేము చేసుకుంటున్నాము అని ఒక ఆనెస్ట్ హంబుల్ హార్ట్ విచిస్ పాయింట్ ఏదో గురువు శిష్యుడనో లేకపోతే కర్త లేకపోతే రోజు గడవదు కదా కాదు కోసం పెట్టుకున్నామండి ప్రొఫెషనల్గా పెట్టుకున్నాము అని అంత మాత్రం హంబుల్నెస్ ఉంటే వాడు గొప్పవాడే అలా కాదు దెర్ ఈజ్ నో హంబుల్నెస్ దెర్ ఈజ్ ఎ రెసెప్షన్ ద జగత్ ఇస్ రియల్ ఎలాగ అంటే పూర్ణమద పూర్ణమిదం పూర్ణమిదమన్నారు కదా తద్ అసత్ ఈ వాదము ఈ పూర్వపృక్షము అసత్ ఇట్ ఈజ్ నాట్ ఇట్ ఈజ్ అండ్రీ ఇట్ ఈజ్ రాంగ్ విశిష్ట విషయాపవాద వికల్పయో అసంభవాత్ ఎందుకంటే జగత్తు కనుక సత్యమైతే ఒక విషయాన్ని ప్రతిపాదించి దాన్ని అపవాద చేయటం అసంభవం అయిపోతుంది దీని సంగ్రహవాక్యం అది ఆయన వివరిస్తారు అందుకే అక్కడ చిన్న వాక్యమే ఉంటుంది విశిష్టమైన విషయమును అపవాద చేయుత అది అసంభవం కావాలి అలాగే వికల్పము అని రెండోది అది వివచనం విశిష్టా విశిష్ట విషయాపవాదము వికల్పము ఈ రెండూ అసంభవమవుతాయి ఆ సందర్భంలో కాబట్టి ఈ జగత్తు సత్యం మాట సరికాదు అనే హేతు అది అది ఆయనే వివరిస్తారు మొట్టమొదటి అపవాద సంగతి చెప్తున్నారు నహీయం సువివక్షిత కల్పనా ఇప్పుడు ఈ సంగ్రహవాక్యానికి వివరణ ప్రారంభమైనది ఈ కల్పన ఈ కల్పన అంటే వినడానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది ఏమనంటే సముద్రం ఉంది సముద్రము సత్యమే సముద్రం నుంచి పుట్టిన తరంగములు బుడగలు ఇవి కూడా సత్యమే సముద్రం యొక్క అంగములు ఇవన్నీ ఈ అంగములు సత్యమే సముద్రము సత్యమే అంటూ ఆ విధంగా కల్పన ఒకటి చేసి పెట్టి చాలా ఆకర్షణీయంగా మీరు పెట్టారు కల్పన అది కల్పనది అది సిగత అలా చెప్పట్లేదు అది కల్పనది ఆ కల్పన అంటే కల్పన ఏమిటంటే ద్వైతాద్వైతాత్మకం బ్రహ్మ సముద్రము తన స్వరూపము చేత పూర్ణము స్వరూపము చేత మాత్రమే పూర్ణం కాదు ఇంకా ఈ తరంగములు వీటితో ఇవన్నీ యొక్క సముదాయం కూడా పూర్ణమే అని ద్వైతాద్వైతం బ్రహ్మ ద్వైతము సత్యమే అద్వైతము సత్యమే అనేటువంటి ఈ కల్పన కల్పన మాట చాలా ఇంట్రెస్టింగ్ మాట అంటే అది ఈ దార్శనికులు భ్రమపడి తాను కల్పించుకున్న తప్ప అది శృతిలో అలా లేదు స్మృతిలో అలా లేదు అనుభవం కూడా అలా లేదు యుక్తికి విరుద్ధము ఏ విధంగానూ అది అంగీకారం కాదు కనుక దానికి కల్పన పేరు పెట్టారు బ్రహ్మద్వైతమో అద్వైతమో కూడా అవుతుంది అనేది అది సువివక్షిత నా సువివక్షిత అంటే మేము చాలా అందంగా ప్రతిపాదిస్తున్నామని అనుకుంటారు పూర్వపక్షులు అది మీరు అనుకుంటున్నంత సుందరమైన కల్పన ఏది కాదు నేను చాలా బాగా ప్రతిపాదన అనుకుంటాడు భ్రమలో ఉన్నవాడు అలాగే ఉంటాడు చాలా అందమైన ప్రతిపాదన అనుకుంటాడు అది అంత అందమైనది కాదు కస్మాత్ ందువలన యే ఉసర్గప్రాప్తదేశే అపవాద క్రీయతే విశిష్ట విషయ అపవాదము అనేది కర్మలో కుదురు కర్మలో మామూలుగా ఉత్సర్గము అపవాదము రెండు ఉంటాయి ఉత్సర్గము అంటే జనరల్ మ్యాండేట్ అపవాదము అంటే ఎక్సెప్షన్స్ చెప్తారు ఏమండి మామూలుగా దీనికి దృష్టాంతాలు అనేకం చెప్పచ్చు ఎలాగంటే మీరు ప్రతిరోజు మధ్యాహ్నం సంధ్యావందనాధికం పూర్తి చేసుకుని దేవుడికి నైవేద్యం పెట్టి భోజనం చేయాలి అని మ్యాండేట్ స్మృతి స్మృతిలో మ్యాండేట్లు ఏవో ఉంటాయి కదా ఏదో దృష్టాంతం చెప్తున్నాను కాబట్టి దేవుడికి దాన్ని నైవేద్యం పెట్టుకుని భోజనం చేయాలి ఇది జనరల్ మ్యాండేట్ ఏకాదశి నాడు మాత్రం భోజనం చేయకూడదు ఇది విశిష్ట విషయ అపవాదము జనరల్ మ్యాండేట్ ఏదైతే ఉండదో మధ్యాహ్న సమయంలో సంధ్యావందలైన తర్వాత భోజనం చేయాలి అనే మ్యాండేట్ ఏదైతే ఉందో దానికి ఒక పర్టిక్యులర్ విషయం అంటే కాలము ఒక పర్టికులర్ కాలమునందు ఎక్సెప్షన్ ఇచ్చారు వద్దు అని ఎక్సెప్షన్ ఇచ్చేసారు ఒక పర్టికులర్ దేశమునందు ఎక్సెప్షన్ ఇస్తారు ఒకప్పుడు ఇప్పుడు ఎలాగంటే మీరు కూర్చుని భోజనం చేయాలి కానీ రైల్లో ప్రయాణం చేస్తున్నప్పుడు కూర్చోవడానికి సీటు దొరక్క నీరసంగా ఉండి భోజనం అయిపోతుంటే నిలబడైనా రెండు మెత్తుకులు నోట్లో వేసుకోవచ్చు అని దానికి విశిష్ట దేశం నేను ఏదో దృష్టాంతం చెప్పాను ఇదేదో అప్పటికప్పుడు ఊహించి చెప్పిన దృష్టాంతం ఇలాంటి మీరు ఊహించుకోవచ్చు విశిష్ట దేశమునందు అపవాదం ఇస్తారు ఇప్పుడు అగ్నిహోత్రం ప్రతినిత్యము రేము సాయంకాలం అగ్నిహోత్రం చేయాలి అహితాగ్ని కానీ ఆయనే కాశీలో రామేశ్వరము తీర్థయాత్రకు వెళ్ళినప్పుడు ఆ అగ్నిహోత్రానికి అక్కడ అవకాశం ఉండదు కనుక దానికి వికల్పదాన్ని మానేసి ఏదో చేసుకోవచ్చు అనే విశిష్ట దేశమునందు అపవాదం ఉంటుంది అలాగే ప్రతిదినము ఉదయమే నిద్ర లేచి సూర్యోదయానికి పూర్వము స్నానం చేసి సూర్యుడికి అర్ధప్రదానము ఇవ్వగలను అనే ఒక కర్మ కానీ వీడికి బాగా దగ్గర బంధువులు ఎవరైనా మరణించి ఆ కర్మకాండ హడావిల్లో వీడు ఉన్నప్పుడు ఆ శ్మశానానికి ఈ పితృకర్మాది చేయటము ఆ సమయంలో సంధ్యావనం మానేయాలి అపవాద సో ఈ విధంగా ఒక తలుపు వేస్తే కానీ రండి రండి శర్మగారు మీ రాక కోసం ఎదురు చూస్తున్నాం తీసేద్దాం తలుపు ఒక్క పావు గంట అయిన తర్వాత చేద్దాం కాబట్టి కర్మ విషయంలో ఒక జనరల్ రూలు మ్యాండేట్ దానికి ఉత్సర్గము అని పేరు గుర్తుపెట్టుకోండి ఉత్సర్గము ఆ జనరల్ రూల్కి ఓ పర్టికులర్ కాంటెక్స్ట్లో కానీ పర్టికులర్ టైంలో కానీ పర్టికులర్ ప్లేస్లో కానీ అపవాదము అని ఉంటాయి కర్మకి ఉంటాయి ఎలాగా వస్తువు ఉండవు ఆయన చెప్పబోయేది అది ఇప్పుడు వస్తువు అంటే ఎలాగే బంగారము మేల మేల లోహము అది క్రియ కాదు అది వస్తువు వస్తువు యొక్క తత్వం బంగారము మిలమిలబెరిసే లోహము ఉన్నప్పుడు చైనాలో మటుకు మిలమిలబెరిసే లోహం కాదు అని ఉంటుందా బంగారంతో ఆభరణాలు తీసుకుని మెడలో వేసుకుంటారు ఇండియాలో మెక్సికోలో మటుకు మితిమీ బిడ్డ ఆభరణాలు అలా ఉండొచ్చు అలా ఉండొచ్చు అలాంటి అపవాదులు ఉండొచ్చు అంతేగాని భారతదేశంలో బంగారం మెలమల పెరుస్తూ పచ్చగా ఉంటుంది మెక్సికోలో మాత్రం అలా ఉండదు అలా ఉంటుందా వస్తువుకి వస్తువు యొక్క తత్వానికి అపవాదం ఉండదు ఓ దేశంలో ఓ రకంగా దేశం అంటే ఓ ప్లేస్ ఓ ప్లేస్లో ఓ రకంగానో ఇంకో ప్లేస్లో ఇంకో రకంగానో ఉంటుందా ఉండదు అపవాదం ఉండదు వస్తువు యొక్క తత్వానికి ఇప్పుడు ఆ భోజనం చేయకపోతే ఆకలి వేస్తుంది కాశీ వెళ్ళారనుకోండి ఆ పరిస్థితి మారుతుందా మారదు రామేశ్వరం వెళ్ళారనుకోండి అక్కడ అంటే కానీ ఇక్కడ కూర్చుని ఉన్నమ శివాయ అంటే ఇంత పుణ్యం వస్తుంది కాశీ వెళ్ళే ఉన్నమ శివాయ అంటే అంత పుణ్యం వస్తుంది క్రియ క్రియలో మీకు వికల్పాలు ఉంటాయి క్రియలో ఈరోజు ఈ క్రియ చేయాలి మరో రోజు చేయక్కర్లేదు లేకపోతే చేయకూడదు అని వికల్పాలు ఉంటాయి క్రియలో కానీ వస్తువు యొక్క తత్వంలో వికల్పాలు ఉండవు ఆయన అర్థమంటే అర్థమవుతోంది కదండి ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తారు కాబట్టి బ్రహ్మ ఒకప్పుడు అద్వైతంగా ఉంటాడు ఇంకోప్పుడు ద్వైతంగా ఉంటాడు అని వస్తు తత్వంలో వికల్పాలు పెట్టడం అన్నది తెలివితత్వ మనకి కాబట్టి అటువంటి వికల్పములు వస్తుతత్వములు సంభవము కాదు ఇప్పుడు చూడండి క్రియా అనే టాపిక్ విషయము అంటే టాపిక్ క్రియా అనే టాపిక్లో ఉత్సర్గప్రాప్తము అంటే ఒక క్రియ జనరల్ రూల్ను బట్టి ప్రాప్తమైనది దానికి ఏకదేశంలో అంటే ఓ స్థానంలో కానీ ఓ కాలంలో కానీ ఒక సందర్భంలో కానీ అపవాదము ఉంటుంది ఆ జనరల్ రూల్కి భిన్నంగా మీరు చేస్తారు దీనికి మామూలుగా మీకు మీమాంసకుల యొక్క దృష్టాంతం చెప్పాలంటే స్టాండర్డ్ దృష్టాంతం ఒకటి ఉంటుంది హోమం ఎప్పుడు చేసినా ఆహవనీయాగ్నిలో చేయాలి అగ్నులు మూడు ఉంటాయి గార్భపత్యాగ్ని దక్షిణాగ్ని ఆహవనీయాగ్ని అని మూడో అగ్నులు ఉంటాయి వీటిలో మీరు హోమాలు అన్నింటిలోనూ చేయరు ఎప్పుడూ ఆహవనీయాగ్ని చేయాలి ఆహవనీయము అనే పేరు గల అగ్ని ఉంటుంది ఉత్తరాల్లో ఉంటుంది దాంట్లోనే హోమం చేయాలి కాని అశ్వమేధయాగంలో మటుకు అపవాద పదే పదే జుహోతి అంటే ఆ గుర్రం దాన్ని అశ్వమేధయాగ శాలలోకి తీసుకొచ్చినప్పుడు దాని కాలు ఎక్కడ వేస్తుందో అక్కడ ఆ గిట్ట గుర్తు ఉంటుంది ఆ గుర్రం వెళ్ళిపోయిన తర్వాత అక్కడ అగ్నిని వ్రేల్చి అక్కడ హోమం చేయాలి అని దానికి అపవాద అశ్వమేధ యాగంలో అపవాద అలాగే వీడి దే వీడి దేహత్యాగం చేసిన తర్వాత అహితాగ్ని ఇంట్లో ఉన్న అగ్నిని తీసుకువెళ్ళి వీడి దేహాన్ని హోమం చేస్తారు అప్పుడు ఆహనీయం కాదు దక్షిణాగ్ని తీసుకువెళ్ళి ఆ దక్షిణాగ్నిలో దేహాన్ని హోమం చేయాలి అంటూ అవి అపవాదాలు జనరల్ రూల్ మటుకు ఆహవనీయ జ్హోతి సో ఈ విధంగా ఉత్సర్గ క్రియ అపవాదములు అనేవి క్రియ విషయంలో సంభవమవుతాయి అలా ఉంటాయి యథా ఆయనే దృష్టాంతం ఇస్తున్నారు నేను ఎవేవో దృష్టాంతాలు ఇచ్చాను శంకరులు దృష్టాంతం పట్టిస్తున్నారు అహింసన్ సర్వాభూతాన్ని అన్యత్ర తీర్థేభ్య హింస సర్వభూత విషయోత్సర్గేణ నివారితీర్థే విశిష్ట విషయే జ్యోతిష్టో మాధవు అనుజ్ఞాయే చూడండి ఈ వాక్యాన్ని నేను అర్థం చెప్తాను మీరేమీ కంగారు పడకండి జాగ్రత్తగా వినండి ఓపెన్ మైండ్తో వినండి కంగారు పడే ప్రయత్నం చేయకండి ఉడితే అయ్యా అలాగా అని ఆఘాయిత్యం అయిపోవద్దు ఉంటాయి అన్ని రకాలు ఉంటాయి ఈ సృష్టి అంటే అలాగే ఉంటుంది నింస సర్వాభూతాన్ని ఏ ప్రాణినైనా సరే హింస చేయకూడదు హింస అన్నది ఒక క్రియ హింస అనే క్రియని ఏ ప్రాణి ఎడలా మీరు చేయకూడదు ఎవరిని వారు హింసించుకోకూడదు కూడా దేహాన్ని వారు హింసించకూడదు అది కూడా హింసే కొంతమంది ఈ దేవుణ్ణి ఆరాధించడం అనే పేరుతో నిప్పులు తొక్కడం లేదా సోలాలు పొడుచుకోవడం ఇలాంటి పిచ్చి పనులు చేస్తారు ఆ తర్వాత కాళ్ళకేమో ఆ ఇంటిమెంట్లోవి పెట్టించుకుని కట్లు పట్టుకుని తిరుగుతూ ఉంటాం ఇలాంటి అంతా ఈ హద్దు లేదు హింస చేయకూడదు తన దేహాన్ని హింసించకూడదు ఇతర ప్రాణుల్ని హింసించకూడదు ఇక టాపిక్ తన దేహాన్ని హింసించకూడదని కాదు నేను ఇంకా యాడ్ చేశానండి సకల ప్రాణులను హింసించరాదు జనరల్ రూల్ దానికి ఒక ఎక్సెప్షన్ ఉంది పక్కనే అన్యత్ర తీర్థేభ్య తీర్థేభ్య పంచమే సో జ్యోతిష్టోమము అని ఆయనే అంటున్నారు కదా యజ్ఞంలో పశువుని సమర్పించే సందర్భం ఉన్నప్పుడు అది మినహాయింపు కాబట్టి చూడండి నహింసాత్ సర్వాభూతాన్ని అనే జనరల్ రూల్కి జ్యోతిష్టోమాది క్రతువు ఎందు పశువు పశువు సమర్ పశువును సమర్పించే సందర్భంలో దానికి ఎక్సెప్షన్ వచ్చేసింది కాబట్టి క్రియకి ఉత్సర్గము అపవాదము అని రెండు ఉంటాయి అంటే మరి కామ్యకర్మలు అలా ఉంటాయి మీరు కామనతో చేసే కర్మల్లో ఇటువంటి ఇష్యూస్ కొన్ని ఉంటాయి మరి అనిచేతనే కామ్యకర్మలను నిధులు పెట్టేసి నిత్యకర్మలు చేసుకుంటాయా అని చెప్పేసి చెప్పడం అభివృద్ధించే సో ఉంటాయి అలాంటివి అక్కడ దానికి ఎక్సెప్షన్ అక్కడ అపవాదం ఆ రకమైన అపవాదములు క్రియకు ఉంటాయండి క్రియకి కుదురుతుంది ఇప్పుడు టైఫాయిడ్ జ్వరం వచ్చినప్పుడు వంకాయ కూర తినద్దు అని జ్వరం తగ్గిపోయిందరో తినచ్చు అపవాదం ఉంటుంది నిషేధానికి కూడా అపవాదం ఉంటుంది విధికి కూడా అపవాదం ఉంటుంది ఎందుకంటే అవి క్రియారూపములు కనుక క్రియ పురుషతంత్రం అంటే వ్యక్తి మీద ఆధారపడి ఉంటుంది ఫిర్యా కాబట్టి దానికి ఎక్సెప్షన్స్ ఉంటాయి ఆల్టర్నేటివ్స్ ఉంటాయి ఇక్కడ ఎక్సెప్షన్ గురించి మాట్లాడుతున్నారు తర్వాత వికల్పం గురించి చెప్తారు ఆల్టర్నేటివ్స్ ఉంటాయి ఇక్కడి నుంచి సికింద్రాబాదు వెళ్ళాలి అన్నారనుకోండి ఇలాగ మీరు ఈ నార్నె మీదుగా వెళ్ళిపోవచ్చు లేకపోతే ఏ కారణం చేత ఇక్కడ ఈ రోడ్డు ఫర్ సమ్ అక్కడ ట్రాఫిక్ ఉంటే ఇలాగ కార్ఖానా మీదుగా వెళ్ళిపోవచ్చు ఇక వెళ్ళొచ్చు అట్టు వెళ్ళొచ్చు సికింద్రాబాద్ ఈ రోడ్డు నుంచే వెళ్ళాలి అనేది ఏమి ఉండదు అలాంటిది ఏముండదు క్రియలో వికల్పములు ఉంటాయి ఇక్కడ క్రియలో అపవాదములు కూడా ఉంటాయి ఇక్కడ అపవాదం గురించి మాట్లాడుతున్నాం నచత వస్తు విషయే వస్తు విషయంలో జనరల్ ఎక్సెప్షనల్ రూలు అలాంటివి ఉండవు ఉదాహరణకి బంగారము పచ్చగా మిలమిలబెరిసే లోహము కానీ మెక్సికోలో మాత్రం లోహము కాదు అనో లేకపోతే చంద్రుడికి గ్రహణం పట్టినప్పుడు మాత్రం లోహం కాదు అనో కాలం కాలం లేకపోతే ఫలానా గురువు గారు ఒకన ఉన్నారు ఆయన మహిమలు ఆయనేమో ఇనుముని బంగారం చేస్తారు అనో ఇలాంటి పిచ్చువేషాలు వస్తువు విషయంలో పనికిరావు ఇనుము ఇనుమే ఇనుములు బంగారం చేయడం ఏంటి అనా ఇచ్చనుములు బంగారం చేయడం వల్ల ఇట్ ఇస్ దేర్ ఇస్ నో సచ కాబట్టి అదేదో మూలికుంది దాంట్లో అలాంటివి మీరు పెట్టుకోద్దు అలాంటి మూర్ఖత్వాన్ని పెట్టుకోవద్దు అది ఉంటే అలాగా కర్ణాకర్నిగా విని విని పద్యాల్లోకి శ్లోకాల్లోకి ఎక్కింది అంతే అది అది మూర్ఖం అట్లా అలాంటివే వస్తువులో తత్వంలో మార్పు రాదు ఇనుములో బంగారంలా అవ్వదు ఇనుము బంగారంగా అవ్వాలంటే దీనికి ఒక్కటే పద్ధతి ఉంది దాన్ని న్యూక్లియస్లో మార్పు తీసుకురావాలి న్యూక్లియర్ ట్రాన్స్మ్యూటేషన్ ఏమైనా చేస్తే చేయాలి వాళ్ళండి అలాంటి పెట్టండి కాబట్టి తత్వం పరబ్రహ్మ అద్వైతమా ద్వైతమా అంటే సృష్టికి ముందు అద్వైతం సృష్టి తర్వాత అద్వైతం అంతవరకు అద్వైతం ఆ పైన ద్వైతం అనే అద్వైతం అంటే అద్వైతానికి అపోజిట్ అంటే అపవాద అద్వైతాన్ని కొట్ కొట్టిపారేసి ద్వైతాన్ని కొట్టుకొచ్చి పెట్టారు ఆ విధంగా అది అద్వైతము యాజ్ వెల్ యాజ్ అనే అపవా ఒకప్పుడు ఉత్సర్గంలో అద్వైతము అపవాదంలో ద్వైతము అయితే ఉత్సర్గంలో ద్వైతం అపవాదంలో అద్వైతము అనేది వస్తుతత్వం విషయంలో అటువంటి వికల్ప అటువంటి అపవాదం మనకు తా ఇహ అద్వైతం బ్రహ్మా ఉత్సర్గే ప్రతిపాద తదేకదేశే అపమతిం శక్య శక్యతే అంటే నక్యతే అనర్థం నా ఉంది కదండి వాక్యం నా ఉందిగా నా అక్కడికి తెచ్చిపెట్టుకోవాలి శక్యతే అని వ్యాఖ్యానం చేసేసుకోకూడదు నక్యతే నచ అని ప్రారంభించట్టుగా నచ శక్యతే కాబట్టి బ్రహ్మ ఏమంటే బ్రహ్మ ఒక్కట అనేకమా అంటే ఒక్కటే అని బలగుద్ది ప్రతిపాదన చేసి మళ్ళీ ఇటు తిప్పి అటు తిప్పి ముందు అద్వైతం అండి ప్రళయం తర్వాత అద్వైతం అండి కానీ మధ్యలో మటుకు ద్వైతము అనే ఏకదేశే ఒక ఆస్పెక్ట్లో కాలం కావచ్చు దేశం కావచ్చు సందర్భం కావచ్చు ఒక ఆస్పెక్ట్లో అపవాదం చేసేయటం అదే అద్వైతం కాదు అద్వైతం కాదంటే ద్వైతం ద్వైతం అంటే అర్థం అద్వైతం కాదు అని అర్థం అపవాద అపవాదం అది తప్పది ఇప్పుడు ద్వైతం అంటే ఇట్ ఇస్ నాట్ ఎ నెడిషనల్ ప్రాపర్టీ ఆ పైన చెప్పిన దాన్ని కాదన్నావు బంగారము లోహము కానీ మా ఊళ్ళో మటుకు లోహము కాదు అలా ఉండదు లేకపోతే అమావాస్య నాడు లోహం కాదు అలా ఉండదు ఏ పిచ్చి అలాంటి పిచ్చి పనికి రాదు అమావాస్య నాడు లోహం కాకపోవడం ఏంటి అమావాస్యకి మీకు ఎవరి సంబంధం అమావాస్య చంద్రుడికి సంబంధించిన విషయం మీరు మామూలుగా మీరు మామూలుగానే ఉన్నారు కదా అంటే కాదండి చంద్రుడికి ఎఫెక్ట్ ఉంటుంది చంద్రుడికి కాదు ఎఫెక్ట్ ఉండడం మొత్తం సృష్టికి అంతకే మీ ఎఫెక్ట్ ఉంటుంది చంద్రుడికి ఒక్కడికి కాదు ఉండడం ఇన్ దిస్ క్రియేషన్ ఎవ్రీథింగ్ ఇన్ఫ్లుయెన్సెస్ ఎవ్రిథింగ్ ఎల్స్ చంద్రుడికి ఒక విశిష్టమైన ఎఫెక్ట్ ఉంటుంది ఉంటే ఉండొచ్చు కాక వాట్ ఎవర్ కాబట్టి వస్తుతత్వములో మార్పు ఉండదు తత్వంలో మార్పు ఉండదు క్రియలో మార్పులు ఉండొచ్చు బ్రహ్మణ అద్వైతత్వాదేవా ఏకదేశపత్తే ఇంకొకటి మీరు గమనించేనో లేదో సముద్ర దృష్టాంతంలో సముద్ర దృష్టాంతం యొక్క లక్షణం ఏమిటంటే ఇక్కడ శంకర్ల వాక్యాన్ని బట్టి స్పష్టమవుతుంది సముద్రము అద్వైతము తన తన గర్భంలో అద్వైతం కానీ సర్ఫేస్ నందు ద్వైతం అలాగే బ్రహ్మ తన అద్వైతం కానీ బ్రహ్మ అధిష్టానంగా జగత్తు కనపడ్డప్పుడు మాత్రం ద్వైతం అంటే బ్రహ్మలో ఒక యాస్పెక్ట్ అద్వైతం ఇంకో యాస్పెక్ట్ ద్వైతం బ్రహ్మలో అంటే బ్రహ్మలో రెండు యాస్పెక్ట్స్ ఉంటే అసలు ఒరిజినల్ ప్రతిపాదన అద్వైతం అనేదే వీగిపోతుంది బ్రహ్మలో రెండు యాస్పెక్ట్స్ ఉన్నప్పుడు ఇంకా అద్వైతం ఏంటండి అది అప్పటికే రెండు అయి కూర్చుంది కాబట్టి ఇంకా అద్వైతం అనేది నిలబడదు ద్వైతం అనే పెట్టేసుకో ద్వైతము అని పెట్టేసుకో ఇంకా అద్వైతాన్ని వదిలిపెట్టాయి అద్వైతాన్ని వదిలిపెట్టాం అది పట్టుకు అది పట్టుకుంటే మరి ఇంకా బ్రహ్మలో రెండు ఆస్పెక్ట్స్ ఉండవు బ్రహ్మలో ఒక అంశము అద్వైతము ఇంకొక అంశము ద్వైతము అనేవి ఉండవు దీనికి శంకరులు ఇంకో సందర్భంలో ఎక్కడ వచ్చిందో లేదో అర్ధజరతీయ న్యాయం చెప్పారు అర్ధజరతీయ న్యాయము ఈ కోడి రెండు అర్థాలు దాన్ని ఆ న్యాయానికి ఈ కోడి సగభాగం కూర సగభాగం ముడ్లు పెట్టడానికి దాన్ని అర్ధ జరతీయము అంట అలాగే ఈ బ్రహ్మ ఒక భాగంలో అద్వైతం మిగిలిన భాగంలో జగద్ూపంగా అద్వైతం అలా అదే అర్ధజరతీయమని ఒక అర్థం దానికి ఇంకో అర్థం ఎవరో పండితులు చెప్తుంటే ప్రామాణికులైన పండితులు చెప్తూ ఉంటే విన్నాను ఒక సగం ముసలివాడు ఇంకో సగం పడుచువాడు అలా ఉండదు అలాంటి వేస్తారు అయితే ఉసిలివాడు లేకపోతే పొడిచివాడే తప్ప సగవిధి సగవది కుదరదు ఎందుకంటే వన్ ఇస్ ది ఆపోజిట్ ఆఫ్ ది అదే అక్కడ శంకర్లు ఏమంటున్నారంటే అది అద్వైతమా కదా నువ్వు చెప్పు బ్రహ్మ అద్వైతమా కదా అద్వైతము అంటే ఇంకా దాంట్లో ఒక అంశం ఉండదు ఒక అంశ లేకుంటే ఒక అంశలో ద్వైతము అనే ప్రతిపాదన వీగిపోతుంది నిలబడదు తథా అక్కడికి ఒకటి అయిపోయింది అంటే విశిష్ట విషయాపవాదము అసంభవము అంచేత ద్వైతాద్వైతము కుదరదు ఒకటైపోయింది ఇంకా వికల్ప అసంభవము వికల్పానుపత్తేష్ట వికల్పం అనేది కూడా వస్తువు యొక్క తత్వమున్నందుకు కుదరదు క్రియలో వికల్పం కుదరదు అంచేతనే వీళ్ళు ఈ కర్మ సంస్కారాన్ని అంతనే పరబ్రహ్మలోకి మోసుకొచ్చేస్తారు కర్మలో అన్ని రకాలు ఉంటాయి దానికి తగ్గట్టుగా పరబ్రహ్మని కూడా వాళ్ళ మనస్సుకి నచ్చినట్టుగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తారు ఈ కర్మ సంస్కారం అటువంటిది కర్మవాసన అని చాలా డేంజరస్ థింగ్ ఇట్ ఈజ్ కర్మవాసన ఖాళీగా కూర్చోలేడు కర్తృత్వాన్ని ఎత్తిన వేసుకుని ఏదో కర్మ చేస్తూ ఉండాలి ఏదో ప్రాజెక్ట్ పెడతాను ఖాళీగా కూర్చోడు ఏదో ప్రాజెక్ట్ పెట్టాలి నూట యాభై అడుగులు మేము హనుమంతుడిని కట్టాలంటే నూట యాభై అడుగులు హనుమంతుడిని కట్టాలి పర్ అక్కడ నూట నలభై అడుగులే ఉంది మేము ఇంకో పది అడుగులు కట్టాలి హనుమంతుడ వాట్ ఈస్ దాట్ ఆయన పాపం వాల్మీకి మహర్షుడు సుందరకాండలో హనుమంతుడు చిన్నగాయ్యాడు పెద్దగా వ్యాడని ఆయన వర్ణించాడు అది బేసిస్గా చేసేసుకుని చిన్న హనుమంతుడిని చూసుకోవచ్చుగా పెద్ద హనుమంతుడు ఎందుకు ఏదో చేయడం ఫండ్ రైజింగ్ మొదలు పెట్టడం ఫండ్ రైజింగ్ ఫండ్ రైజ్ శ్రద్ధ హనుమంతుడు అయితే ఫండ్ రైజ్ చేయండి వీళ్ళేం చేస్తారంటే ఇటకల ఓబి సిమెంట్ పెట్టి కడతారు ఆ సిమెంట్కి ఇసుక సంఖ్య కలపరు ఇసుకకి సిమెంట్ సంఖ్య కలపరు తక్కువ కలుపుతారు కలిపి దాన్ని చేసేసి వెళ్ళవేసేస్తారు ఒకటి వెళ్ళ వెళ్ళవేసేస్తే అది ఎంత అద్భుతంగా ఉన్నాడో అది హనుమంతుడు అనుకుంటాను ఓ అభిషేకాలు చేసేప్పటికీ ఆ సిమెంట్ కొంచెం ఎటువంటి కదిలి ఆ చెయ్యేదో అవుతుంది అయితే హనుమంతుడి చేతికి బేటలు వారింది కాబట్టి లో ఇక్కడ ఈ గ్రామానికి అరిష్టం అంటాడు ఎక్కడి నుంచి ఎక్కడికి పుట్టబోతున్నారు చూడ మొన్న అయింది ఈ ఘటన దానికి చెప్పారు అది నేను ధ్వజస్తంభానికి బంగారం రేకు వేసేశారు ఫండ్ రైస్ చేసేసి డబ్బులు పట్టుకొచ్చేసి బంగారం పోనేసి రేకు పెట్టేశారు ఆ డేట్ పెట్టే ముందు దాన్ని అసలు ముందు ధ్వజస్తంభం పాతి ముందే అది వెల్ ట్రీటెడ్ అయ్యి ఉండాలి వేళగా వేలగా ఆహడా అది మీకు ఎంతసేపు ఆ ఎంత పొడుకుందో అంత పొడుకుంది ఇంత పడల్పుతుందో అంత వెడల్తుందా అని ఈ గోలే తప్ప దాన్ని కొంచెం కెమికల్ ట్రీట్మెంట్ అది ఇచ్చారా ఎంతకాలం నిలబడుతుందన్న ఆలోచన సైంటిఫిక్గా ఆలోచించే ఆ దృష్ట్యా ఉండొచ్చు సో నిలబెట్టేసి బంగారుపు తాపడం వేసేసారు లోపల చెదలు ఉన్నాయి ఆ చెదలు మొత్తం సంభవంగా తినేసాయి వీళ్ళు రోజు వెళ్ళి దండాలు పెట్టేసి ప్రదక్షిణాలు చేయడమే తప్ప లోపలేముందో ఏం తెలుస్తుంది మామూలుగా ఉంటే ఎవరైనా గమనించి ఉండేవాళ్ళు గమనించుంటే చక్కగా మీరు ట్రీట్మెంట్ ఇస్తే సేఫ్ చేయొచ్చు సేఫ్గా ఉంటున్నారు ఇప్పుడు ఇంకా గమనించడం లేదు ఏం అది ఒకసారి గాలికి లోపలంతా బొల్జ్ బొల్లుగా అయిపోయి బోలుగా అయిపోయింది గాలికి పడిపోయింది ఈ రేకు రేకేం సపోర్ట్ ఇస్తుందండి పడిపోతే ఇది గ్రామానికి అరిష్టమని పురజనులు అభిప్రాయపడుతున్నారు అని వీడు న్యూస్లో చెప్తారు వీడికి ఎలా తెలుసు వాళ్ళందరూ అలా అభిప్రాయపడుతున్నారు ఎవడో ఒక అడుగుంటాడు ఎందుకు చెప్పాను అబ్బా ఎందుకో చెప్పారు సో వికల్పానుభపత్తే క్రియలో వికల్పం ఉంటుంది తత్వంలో వికల్పము ఉండదు అంటే వికల్పం అంటే బ్రహ్మ ఒకప్పుడు ద్వైతము ద్వైతమైనా కావచ్చు అద్వైతమైనా కావచ్చు కానీ వికల్పం అంటారు ఆల్టర్నేటివ్ అది కుదరతూ ఇప్పుడు ఒకప్పుడు ఆకాశము మేఘావృతమైనా కావచ్చు మేఘాలు లేకుండా వినీలంగానైనా ఉండవచ్చు అని చెప్పారనుకోండి ఇప్పుడు మీరు చెప్తున్నది ఏమిటంటే అట్మాస్ఫీర్ గురించి చెప్తున్నారు తప్ప ఆకాశం గురించి చెప్పట్లా ఎందుకంటే ఆకాశము అసంగం మీ అట్మాస్ఫీర్లో మార్పులు వస్తాయి అట్మాస్ఫీర్లో వచ్చిన మార్పుల్ని ఆకాశం మీద ఆరోపించి మీరు మాట్లాడుతున్నారు ఆకాశం అసంగం అసంగంగానే ఉంటుంది అది వర్షాలు వచ్చినప్పుడు అసంగంగానే ఉంటుంది ఎండలు కాసినప్పుడు అసంగంగానే ఉంటుంది కాబట్టి వికల్పములనేవి క్రియలో అంటే కదిలీ దాంట్లో వికల్పాలు ఉంటాయి తప్ప చిలించి దాంట్లో వికల్పాలు ఉంటాయి తప్ప స్థిరమైన దాంట్లో వికల్పములు ఉండవు దృష్టాంతం యథా అతిరాత్రే షోడశనం ఇది స్టాండర్డ్ దృష్టాంతం నాటి రాత్రే షోడశనం గ్రహణాగ్రహణయో పురుషాధీనత్వాత్ వికల్పతి రెండు వాక్యాలు ఉన్నాయి ఆంధ్రదేశ ఈ అతిరాత్ర యాగంలో వస్తుంది ఈ గ్రహములు అతిరాత్రానికి సంబంధించి అతిరాత్రేనే ఉందిగా అతిరాత్రే షోడచనం గృహ్ణా ఇప్పుడు గ్రహములు ఉంటాయి గ్రహము ఇది జ్యోతిషాల వల్ల గ్రహాలు కాబట్టి ఇది కర్మకాండకి సంబంధించిన గ్రహములు గ్రహము అంటే చెక్కతో చేస్తారు ఇలా పట్టుకోవచ్చు శివుడి చేతిలో డమరు ఉంటుంది చూడండి అంటే అదే గ్రహము అంటే ఇలా ఇలా పట్ట పట్టుకోవచ్చు అడుగులు ఇలాగా ఎక్స్పాండ్ ఉంటుంది పైన ఈ గ్రహం తెలిసింది కదా రోలు అండి చెక్కతో చేసిన రోలు బుల్లి రోలు ఇలా అక్క పెడతా అలాంటివి చెక్కతో చేసి దానికి చిన్న చిల్లు పెడతారు పైన రోలుకున్నట్టే ఆ చిల్లులో సోమరసాన్ని నింపుతారు ఎంతండి ఓ ఉద్ధరణి తీసుకుని అలా నింపుతారు ఆ గ్రహములకి పేర్లు ఉంటాయి ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క పేరు ఆ పేర్లన్నీ వింటారా ఒకసారి ఆ పేర్లు ఎలా వింటారా షోడశీ పేరు కూడా వచ్చినప్పుడు మీరు పట్టుకోవాలి అది కూడా షోడశి వస్తే వస్తుందని అనుకుంటున్నాను అగుంశు మే రశ్మి మేదాభ్యేధిపతి ఉపాగుంశు మే అంతరచంద్రవాయవ మే మైత్రరుణ ఆశ్విన ప్రతి ప్రస్థాన శుక్రశ మే మంతీ వైశ్వాన ఋతుగ్రహాచేతు గ్రాహ్యా ఐంద్రా మే వైశ్వదేవీయా మే మహేంద్రశ్చిత్యే సావిత్రే సారస్వత్య మే పౌష్ణ మే పాత్వత మే హారీయో జన ఇవన్నీ గ్రహాలే లిస్టు షోడసి రాలేదు దీంట్లో ఇరవై రెండు గ్రహాలు వచ్చాయి షోడసి రాలేదు అంటే షోడసి ఉందేమో వాటిలో అన్ని గ్రహాలు ఉన్నాయి కదా దాంట్లో షోడసి ఉందేమో నేను భ్రమపడ్డా లేదు విధ్వష్టమే బరిహిష్టమే వేధిష్టమే ధిష్ణియాష్టమే శ్రుచిష్టమే తమసాష్టమే ద్రావాణశ్చమే స్వరవశ్చమ ఉపరవాశ్చమే ద్రోణ కలశిష్టమే వాయువ్యానుచమే పూతభృత్యమ ఆధవ నిజిష్టమ ఆగ్నిధ్రంజమే వృద్ధానుంచమే గృహాష్టమే సృష్్యమే క్రోడాశాష్టమే పచతాష్టమే వృథష్ట మే స్వగాకార్యమే అన్ని యజ్ఞంలో ఉన్నవన్నీ వచ్చాయి అవభృత స్నానము ఇవన్నీ వచ్చాయి కానీ గ్రహం రాలేదు షోడశి గ్రహం ఈ షోడశి గ్రహము ఇది ఎక్సెప్షనల్ గ్రహం ఇది ఈ గ్రహాన్ని అతిరాత్ర ఆ గ్రహం పెట్టాలి అక్కడ అలా గ్రహం ఆదిత్య గ్రహం ఉందంటే ఆదిత్య దేవతకి ఆ సోమనసారిని హోమం చేస్తారు గ్రహంతో హోమం చేస్తారు అలాగంటేది ఇదో గ్రహం దీనికి షోడశి అని పేరు అతిరాత్ర యాగంలో ఇప్పుడు నేను చెప్పిన గ్రహాలన్నీ ఉంటాయి ఆ లిస్టులు ఉంటాయి అతిరాత్ర యాగంలో షోడశీ ఉంటుందా ఉండదా అంటే ఏముంది వేదనలో చెప్పినట్టు చేయాలి వేదంలో యజుర్వేదంలోనే ఓ చోట ఏమనుంది అతిరాత్రే షోడశినం గృహ్ణాతి అని ఉంది అతిరాత్రి యజ్ఞంలో షోడశ గ్రహాన్ని మీరు స్వీకరించాలి అని మ్యాండేట్ బానే ఉంది ఇంకేమి పెట్టచ్చు అక్కడే ఉందండి ఓ చెక్క రోజు కానీ ఇంకో చోట ఏమనుంది యజుర్వేదంలోనే ఇంకో యజుర్వేదంలో యజుర్వేదంలో శాఖాభేదం ఉంది కదా ఇక్కడ మనది కృష్ణ యజుర్వేద తైత్రీయ శాఖ అటు మీరు మద్రాసు వైపు వెళ్తే శుక్ల యజుర్వేదీయ మాధ్యం శాఖ ఆ యజుర్వేదంలోనే ఇంకో చోటే ఉందని ఏమనుందంటే నాతి రాత్రే షోడశనం గృహాతి అని నా ఉంది ముందు అంటే అతిరాత్రి యాగంలో షోడశ గ్రహణము అక్కర్లేదు ముద్దు ఇది ఎలా ఉందంటే సూర్యగ్రహణం పెట్టినప్పుడు భోజనం చేయకూడదు అని ఒక చోట భోజనం చెయ్యాలి చెయ్యొచ్చు కాదు చెయ్యాలి అని ఇంకో చోట ఎక్కడ కర్మండి అది దృష్టాంతం కాదు దృష్టాంతం ఏమిటంటే శ్రీరామనవమి ఈవేళ రేపా ఆయన ఏమంటున్నారంటే ఒక ఆయన భద్రాచలంలో ఆదివారం నాడు శ్రీరామనవమి చేశారు కదా ఆదివారం నాడు చేయకూడదు చేస్తే సమాజానికి అరిష్టం వస్తుందని చెప్పాడు ఆయన టీవీలోకి వచ్చి సరిగ్గా అదే రోజున భద్రాచలంలో శ్రీరామనవమి చేశారు అక్కడ విశాఖపట్నంలో స్వామి స్వరూపానంద్ ఏమన్నారంటే భద్రాచలంలో శ్రీరామనవమి చేసిందే లెక్క అదే కరెక్ట్ అని చెప్పారు అది తప్పు అది చేస్తే అరిష్టం వస్తుందని ఇక్కడ మనం యాదగిరి యాదగిరిలో ఉన్నారు స్వా ఒక ఆచార్యులు వైష్ణవాచార్యులు ఆయన సంస్కృతం బాగా చదువుకోలేదని నాకు అనిపించింది ఆయన చెప్పింది దాన్ని బట్టి నన్ను ఏం చేయమంటారు అలాగా మరి ఆ మాట్లాడితే తెలుస్తుంది ఇప్పుడు ఇంగ్లీష్లో మాట్లాడనుకోండి ఆయనకి ఇంగ్లీష్ సరిగ్గా రాదు అని తెలుస్తుంది కదా అలాగనమాట మొత్తానికి ఇప్పుడు ఏం చేయాలంటారు ఇప్పుడు జనం ఏం చేయాలి ఏం చేస్తారో తెలిసిన కొందరు ఇటు చేస్తారు కొందరు అట్టు చేస్తారు వికల్పం మీకు ఆ ఫ్రీడమ్ ఉంది ఏమండి దీన్ని ఏమంటారంటే వికల్పము అంటారు అంచేతనే అతిరాత్ర యజ్ఞంలో మీరు షోడశగ్రహం మీకు నచ్చితే చేయండి మీకు ఎలాగో వద్దని ఎక్కడో చెప్పారు కదా పోన్లైన్ మానిద్దాం అనుకుంటే మనం పెళ్లిలో అప్పగింతులు ఉండాలా అక్కర్లేదా అని ఎవడో నన్ను ధర్మశాస్త్రం అడిగా అడిగితే నేను అన్నాను మీకు ఆ డౌట్ ఎందుకు వచ్చిందండి నన్ను అడిగా ముందు అది బ్యాక్గ్రౌండ్ కొంత తెలుసుకోవాలి అయితే మనం మనం చెప్పేస్తే మనం అనవసరంగా ట్రాప్ అయి కూర్చుంటాం సో బ్యాక్గ్రౌండ్ బ్యాక్గ్రౌండ్ అంటే మా ఫ్యామిలీలో చేస్తున్నారండి కానీ అక్కర్లేదు చేయకూడదని కూడా ఎక్కడో స్మృతి గ్రంథాల్లో ఉందని విన్నాను నేను అని చెప్పాడా వికల్పం అంటే నేను చెప్పారో అక్కర్లేదండి చేయకూడదు కూడా అని మానే నేను చెప్పాను మరి మా ఫ్యామిలీలో చేస్తున్నారంటే మరి చూడండి చేయకూడదని ఒక చోట చెప్పారు మీ ఫ్యామిలీలో సంప్రదాయబద్ధంగా వాళ్ళు చేస్తున్నారని మీరు అంటున్నారు మీకు వికల్పం ఇప్పుడు మీ డిసైడ్ కాదు మీరేమంటున్నారు వద్దని చెప్తున్నాను నేనైతే నేనైతే వద్దని చెప్తున్నాను వీడి ఈ అమ్మాయిని కాదు అప్పచెప్పడం వీడి ఆ అబ్బాయికి అప్పచెప్పాలి డిగితే వీడిని వీడి బంధువుల్ని అమ్మాయి అప్పు చెప్పాలి కాబట్టి వాటి ఎవరు అంటే సోషల్ కండిషన్స్ వాడుతున్నప్పుడు ఇలాంటివన్నీ వారుతాయి వికల్పం మీరు చేస్తే అది క్రియలో వికల్పం ఉంటుందండి వస్తువులో వికల్పం ఉండదండి వస్తువు బంగారం ఎలా ఉంటుందండి పచ్చగా ఉంటుందండి ఉంటే ఉండొచ్చు లేదు చేయలేకపోవచ్చు అంటే అలా ఉండదు వస్తువులో వికల్పం ఉండదు క్రియలో వికల్పం ఉంటుంది ఎందుకో తెలుసిన వస్తువు అక్కడ ఉండేది క్రియ ఉండేది కాదు మీరు చేసేది మనిషి చేసేది క్రియ అక్కడ ఉండేది వస్తువు క్రియలో వికల్పం ఉండదు సారీ వస్తువులో వికల్పం ఉండదు క్రియలో వికల్పం ఉండొచ్చు కాబట్టి బ్రహ్మ వస్తువు ఏది ఉందో అది బ్రహ్మ ఇప్పుడు ఆ బ్రహ్మ అనే వస్తువు క్రియ కాదు బ్రహ్మ అంటే వస్తువు అసలు ఒకే ఒక వస్తువు అద్వైత వస్తువు ఆత్మ వస్తువు ఆ వస్తువులో అది ద్వైతమా అద్వైతం అంటే ఒకప్పుడు అద్వైతం ఇంకోప్పుడు ద్వైతం అనే వికల్పము కుదరదు